ఎందుకంటే కల్పన కదా దృష్టి సృష్టి అంటే మీరు దేనిని సృష్టి అంటున్నారో అది స్వప్న సదృశము స్వప్నం ఎలా అయితే మిచ్చేయో జాగ్రత్త కూడా మిచ్చేయో ఇప్పుడు మిత్యా ఇప్పుడు రజ్జు సర్పానికి కారణ కార్యభావం ఇప్పుడు రజ్జు సర్పం ఉందండి ఈ రజ్జు సర్ప ఎక్కడ పుట్టింది గుడ్డు నుంచి పుట్టిందా ఏ భావం నుంచి పుట్టింది ఏమిటి విచారం కూడా అసందర్భంగా లేదా విచారము అది లేదు అని తెలుసుకోవాల్సి కాబట్టి కారణ కార్యభావము అది ద్వైతాన్ని ద్వైతంలో ప్రవేశపెడుతుంది మనం కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ కారణకార్యభావాన్ని నుంచి అతీతంగా పోవాలి ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు మీరు ఎప్పుడైనా గమనించారా చిన్నపిల్లలు ఈ నాలుగేళ్ల మూడేళ్ల పిల్లలు కూడా ఇటువంటి ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆనందంగా ఉంటారు తల్లిదండ్రులు ేదవాళ్లుగా ఉన్న తల్లిదండ్రులు వేద బేదరికంతో దుఃఖిస్తారు కానీ వాళ్ళ పిల్లలు దుఃఖించరు వాళ్ళు ఆనందంగా ఉంటారు తర్వాత పిల్లలకి మనం ఖరీదైన ఆహారం ఇవ్వలేకపోయేమేమో అని తల్లిదండ్రులు అనుకోవచ్చు పిల్లలు అనుకోరు వాళ్ళు కడుపు నిండి వాళ్ళేమో పడుకుని తరువాత ఆనందంగా ఉంటారు వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉంటారో తెలిసినా వాళ్ళు కారణకార్యభావంలో ఉండదట వాళ్ళ బుద్ధి ఎందుకు కారణకార్యభావం ఉండదు కారణకార్యభావం లేకుంటే అది మహాభారం తొలగిపోతుంది వీడు మనిషి ఏం చేస్తాడు వీడు కారణ కార్యభావంలో ఫిక్స్ అయి ఉంటాడు ప్రతీది కార్యము కారణము కారణము కార్యము కార్యము కారణము ప్రతీదానికి వీడు లెక్క వేసుకుంటూ ఉంటాడు మనిషి మనిషికి కాజాలిటీ ప్రిన్సిపులే బంధం దేశము కాలము ద ప్రిన్సిపుల్ ఆఫ్ కాజాలిటీ కారణ కార్యభావము ఇవి మనిషిని బంధించేటువంటి మూడు విషయాలు ఈ చిన్నపిల్లల్లో కారణకార్యభావము ఉండదు కలుగుతూనే వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు సో ఇక్కడ మహాత్ములు ఒక ఆయన ఏమంటున్నారంటే మీరు ఈ కారణకార్యభావము అనేటువంటి డొమైన్లోకి మీరు పడిపోవద్దు మీరు ఆ కారణకార్యభావానికి అతీతంగా పోయి అప్పుడు మాత్రమే మీ యొక్క దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకోగలుగుతున్నాగలుగుతారు అని మహాత్ముడు అంటారు కాబట్టి అజేష్వజం అసంక్రాంతం అనే శ్లోకంలో కారణకార్యభావముల అతీతమైన ఆత్మతత్వాన్ని ఆ జ్ఞానతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు ఎమతే జ్ఞానం ఈ జ్ఞానం ఏదైతే కలదో ఇది న అంటే ఇప్పుడు దీంతో రెండు రకాలుగా చెప్పారు కాంతిలో ప్రకాశించే వస్తువులు కాంతియందు తమ ముద్రను విడిచిపెట్టవు అది ఇది వన్ థింగ్ మనం చూసాం కాంతి తన చేత ప్రకాశింపచేయబడే వస్తువులలో తాను ప్రవేశించదు ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ విలన్ వీళ్ళందరినీ ప్రకాశింపజేస్తుంది కాంతి కానీ వాళ్ళలో ప్రవేశించరు హీరోలో ప్రవేశించి మంచి కావదు విలన్లో ప్రవేశించి చెడ్డ కావదు అది ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది నిర్వికారంగానే ఉండిపోతుంది లేకపోతే హీరో ఉన్నప్పుడల్లా కాంతి ఒక హీరోయిత్గా అయిపోయి విలన్ వచ్చినప్పుడల్లా కాంతి విలనస్గా అయిపోయి అలా ఉండదు కరుణ రసం వచ్చినప్పుడల్లా కాంతి నీరు శృంగార రసం వచ్చినప్పుడల్లా కాంతి గెంతులు వేసేస్తావు అలా ఏముండదు కాంతిలో ఏ వి ఉండదు తను ప్రకాశింపజేసేటువంటి పరిచ్ఛిన్న కాంతి సంక్రమించదు వాటిలో ప్రవేశించదు క్రమత అంటే అడుగు వేసి లోపల దూరడం దూరదు తెలుగులో స్వచ్ఛమైన విలువలో చెప్పాలంటే తను ప్రకాశింపజేసేటువంటి పదార్థముల ఎందు కా ఆత్మతత్వము చైతన్యము దూరదు అవి దీనియందు ముద్రను వేడదు ఇది వాటి ఎందు అంటే ఏమైందండి అసంగం తేన కీర్తితం ఆత్మతత్వము అసంగము అని తేలిపోయింది ఇదే సమం అసంగత్వమే సమత్వం కూడా సమం సర్వు భూతంతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం ఎప్పశ్యతి సపశ్యతి శ్లోకం ఎప్పుడు ఈ మధ్యన అనుకున్నావా ఏదో ఇది విన్న శ్లోకంలాగా అనిపిస్తోంది ఏదో సందర్భంలో ఈ శ్లోకం అనుకున్నాము సో అజేషు అజం అంటే వినశ్యత్ అవినశ్యంతం సమం సర్వు భూతు సకల ప్రాణులలోనూ ఉంటుంది సమంగా ఉంటుంది మీరు ఆ సమాన్ని పట్టుకోవాలి అంటే నిర్విశేషం వ్యర్థ శంకరులు సమం అన్నదానికి నిర్విశేషం పాజిటివ్ కాదండి నెగిటివ్ సమం ఎలా వ్యాఖ్యానిస్తారు మీరు విశేషములు లేనిది సమం కాబట్టి ఏ విశేషము లేకుండా అలా ఉండిపోవాలి ఏ విశేషమూ ఉండకూడదండి అలాగా ఆకాశ సమమైన ఆయా తెలివి రూపంగా అలా ఉండిపోవాలి ఆ తెలివిలో ఏ విశేషమో లేదు అంటే ఎలాగంటే నిద్రను పోలిన తెలివి నిద్రలో ఏ విశేషమో ఉండదు నిద్రను పోలిన తెలివి అంచేతనే ఏమైనా స్వామీజీ ఒక ఆయన ఉన్నారు ఆయన నిద్ర మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు నిద్రను పోలిన తెలివిగా ఉండు అని చెప్తూ ఉంటారు మెడిటేషన్ నిర్విశేషమైనటువంటి తెలివి అదియే ఆత్మ అది సకల ప్రాణులలో సమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అది ఏ ఈశ్వరుడు ఆ ఎవడు చూస్తాడో వాడే చూస్తాడు అంటే వాడే సమ్యక్ దర్శనము ఒకలవాడు ఈశ్వరుడు జీవుడు భిన్నంగా దర్శించేవాడు అసమ్యక్ దర్శి భాష్యకారులను చూద్దాము అజేషు అనుత్పన్నేషు అచలేషు ధర్మేషు అది పుట్టుకలేదేవి చలనము లేనివి ధర్మము చలనము లేనివి ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే అనేజదేకం సో దేహము చలనము గలది మనసు చలనము గలది వాటి ఎందు ప్రకాశిస్తున్న ఆత్మ కూడా చలనము గలది అని మీకు అనిపించవచ్చు కానీ ఆత్మయందు చలనము లేదు అని నిషేధము ఎప్పుడు ప్రసక్తమైన దానికే నిషేధము ఉండును కనుక పుట్టుక చలనము లేనివి ఉచేతనే జీవభావము తగదు నేను జీవుడను నేను జీవుడను అనే భావము తగదు నేను జీవుడను ఎక్కడి నుంచో వచ్చాను మళ్ళీ ఎక్కడికో పోతాను అనేది ఎలా ఉన్నది చాలా అవిశ్రాంతిగా లేదు ఇప్పుడు నేను నా ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉన్నాను అన్నదానికి నేను ఎక్కడి నుంచో పచ్చికూడను బాటసారిని ఎక్కడి నుంచో వచ్చాను తాత్కాలికంగా ఈ సత్రంలో కూర్చున్నాను మళ్ళీ ఎక్కడికో పోతాను అంటే వాడు విశ్రాంతిగా కూర్చోగలడా ఈ పథికుడు విశ్రాంతిగా కూర్చోలేదు స్వగృహంలో ఉన్నవాడు విశ్రాంతిగా కూర్చుంటాడు కాబట్టి నేను జీవుణ్ణి ఎక్కడి నుంచో వచ్చాను మళ్ళీ ఎక్కడికో పోతాను అంటే అదే భారము నేను జీవుడను కాను నేను ఆత్మస్వరూపుడను నేను ఎక్కడి నుంచి రాలేదు ఎక్కడికి పోవటలేదు నేను సముడను నిర్విశేషుడను నా ఎందుకు ఏ విశేషము లేదు నాకు మిత్రులు లేరు శత్రువులు లేరు నాకు నా వాళ్ళు లేరు పరాయి వాళ్ళు లేరు నా నా దగ్గర నేను ధని కూడాను కాను భేదవాడను కూడా కాను ధని కూడాను కాను అంటే భేదవాడనుకుంటానేమో నేను భేదవాడను కూడా కాను ధని కాను ఎందువల్ల నేనేం డబ్బు మూట కట్టలేదు ఫోదైతే నేను భేదవాడబై ఉంటావు భేదవాడని కాను ఎందువల్ల నేను ఎప్పుడూ ఏదో తీసుకునే ఉంటాను ఇంకా భేదవాడేది ఇచ్చివాడు భేదవాడవుతాడు ఇచ్చివాడు భేదవాడవుతాడా కాబట్టి ధని కూడాను కాను భేదవాడ కాను జ్ఞానిని విద్వాంసుడను కాను మూర్ఖుడను కాను విద్వాంసుడను కాను ఎందుకంటే ఈ టైటిల్సు బుద్ధిలో ఉండేటువంటి పాండిత్యము ఇవి నా స్వరూపంగా నేను స్వీకరించను నేనేమో వివేకము చేతను బుద్ధిని అనాత్మగా స్వీకరిస్తాను కాబట్టి నేను విద్వాంసుడను కాను అయితే మూర్ఖుడవా మూర్ఖుడను కాను మరి నువ్వేమిటయా నేను ఏది కాను సమం నిర్విశేషం ఆకాశం ఏమిటో చెప్పు నేనేమిటో నేను చెప్తాను ఆ విధమైనటువంటి నిర్విశేషమైన ఆత్మచైతన్యము ఆత్మసు అంటే దేహభేదాభిప్రాయన ఆత్మసు ఇది బహువచనం అనమాట మనం చాలాసార్లు అనుకున్నాము అజం అచలంచ జ్ఞానమిష్యతే జ్ఞానము అజము అచలము అని స్వీకరింపబడుతుంది అంటే స్వరూపం అది దానికి దృష్టాంతం స్వరూపానికి దృష్టాంతం శంకరంలో ఒక పద్ధతిలో ఇస్తారు సవితరి ఔష్ణ్యం ప్రకాశించ నా స్వరూపము జ్ఞానము అంటే నీ నీ స్వరూపము జ్ఞానము ఎట్టిది అంటే ఆ స్వరూపము జ్ఞానము అనగా నెట్టిది అని మీరు ప్రశ్నిస్తే సూర్యుని స్వరూపము ప్రకాశము ఏమన్నా తెలిసిందా మీకో తెలిసింది నా స్వరూపం కూడా అలాంటిదే సూర్యుని స్వరూపము తేజస్సు ఇప్పుడు ఎవరన్నా తెలిసిందా తెలిసింది నా స్వరూపం కూడా అటువే సూర్యుడంటేనే తేజస్సు సూర్యుడంటేనే ప్రకాశం సూర్యుడు వేరు ప్రకాశం వేరు కాదు సూర్యుడు ప్రకాశాన్ని ఎరువు కాదు సంపాదించుకున్నది కాదు ఆయన స్వరూపమేది అలాగే నా స్వరూపమే జ్ఞానమే జ్ఞాన ప్రకాశం ఎత తస్మాత్ సో నా స్వరూపం ఈ విధముగా జ్ఞానమై ఉన్నది కనుక ఇత ఎందువలన అయితే అలా ఉన్నదో తస్మాత్ అందువలన ఓకే తస్మాత్ సో తస్మాత్ చూసారా టీకాకారులు ఎప్పుడూ కూడా చాలా మంచిగా రాస్తూ ఉంటారు ఆయన విష్ణుదేవానందగిరి చాలా గొప్ప విద్వాంసులు ఇప్పుడున్న కైలాసాశ్రమానికి నాలుగైదు తరాల పూర్వముందు ఉన్నటువంటి మహామనీషి ఆయన ఆ గంగానదీ తీరాన్ని కూర్చుని ఈ భాష్యాలన్నింటినీ కూడా చూసి వాటికి కేకన్ రాశారు ఈ ప్రస్థానత్రయ భాష్యాలను చాలా ప్రేమగా అధ్యయనం చేయటం ఇది ఒక పెద్ద తపస్సు కొంతమంది ఏం చేస్తారంటే ప్రస్థానత్రయ భాష్యాలను చదవడం వాదగ్రంథాలను చదువుతాం అద్వైత సిద్ధి ఖండన ఖండ ఖాద్యము చిత్సుఖి ఇలాంటి వాదగ్రంథాలు కొన్ని ఉన్నాయి తర్కంగా తర్క కర్కషంగా ఉంటాయి వాటిని తోట వాటికి బుద్ధి బాగా పదులు పెట్టి ఘన ఘన వల్లించినట్టు వేదంలో ఘన చెప్పినట్టుగా ఇప్పుడు వేదంలో మంత్రం చెప్పాలనుకోండి జ్ఞానాన్ వా గణపతి గుంహ వా మహే అంటే ఎత్కించి ప్రయత్నంతో మీరు చెప్పగలుగుతారు చాలా కఠినంగా కృషి చేయాలి అదేవిధంగా మధ్యలో వాయించినట్టు మధ్యలో తపలా వాయిస్తారు చూడండి వాళ్ళు ఎంతకాలం సాధన చేస్తారు పదిహేను సాధన చేస్తారు అంత సాధన చేస్తే వాడు తపలా వాయించారు మనకెవరు కృష్ణుడికి చేతులు పెట్టే లేలా అంటున్నాడు ఆ దాని వెనకాల చాలా తపస్సు అలాగే ఘన అలాంటిదే ఈ వాదగ్రంథాలు అలాంటి వాళ్ళు మంచి విద్వాంసులు నేను ఎరుగుతూ వాళ్ళు వాదగ్రంథాలను బాగా ఓపికగా అధ్యయనం ఉంటాను నేను జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నా వేదాంతం విషయంలో ఆ నిర్ణయం ఏమంటే వాదగ్రంథాల మీద నాకంత పట్టుదల లేదు అతను సాగరీయచ్చు కొంచెం సాగరీస్తే అవి స్వాధీనం అవుతాయి కానీ అంత పెట్టుకోలేదు ప్రస్థానత్రయములకు పట్టుబడి ఉండిపోవుట ఎందుకంటే వాదగ్రంథాల్లో శంకరులు ఉండాలి ఇక శంకరులు ప్రస్థానత్రయంతో ఆఖరు ఇంకా మీరు ప్రస్థానత్రయం దాటి వెళ్ళాలంటే శంకరులు ఉన్న చోటకి వెళ్ళాలంటే ప్రకరణములలో వెళ్ళాలి ఇంకా ఆయన ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కడ ఉండాలి అదే ప్రస్థానత్రయానికి కట్టుబడి ఉంటారు కొంతమంది ఈ ఆ కాలంలో ప్రస్థానత్రయానికి కట్టుబడి దాని మీద టీకలు రచించిన వారిలో అగ్రగణ్యులు డైగ్రెషన్ అయింది మళ్ళీ సో ఇక్కడ యస్మాత్స్ యథహాతస్మాత్తను ఉంది కదా అందువలన అంటే జీవానాం బ్రహ్మ భిన్నత్వా అని రాసింది అంటే అందువలన అంటే ఎందువలన అందువలన అనగా ఎందువలన అంటే ఏదో పాపం అంటే అది హిందువలన అంటే జీవులు బ్రహ్మ భిన్నముగా లేరు కనుక చూడండి అద్వైత వేదాంతంలో ఉపనిషత్ భాష్యంలో జీవులు యొక్క బ్రహ్మత్వాన్ని ఎంత అలవోకగా చెప్పుకొస్తారు మీరు ఎప్పుడైనా ద్వైతాచార్యుల ముందు కూర్చుంటే జీవుని యొక్క బ్రహ్మత్వం అనే గంధము దరిదప్పులు కూడా రాదే జీవుడే బ్రహ్మాని మీరంటే వాళ్ళు ముఖం కందగడ్డవలే ఎర్రగా అయిపోతుంది ఎ కెనాట్ టేక్ ఇట్ దే కెనాట్ టేక్ ఇట్ వాట్ ఆర్ బీ టాకింగ్ యే కెనాట్ టేక్ అని చెప్తేనే చేస్తారంటే ఒక టెర్మినాలజీని క్రియేట్ చేస్తారు వైష్ణవ టెర్మినాలజీ ఉంటుంది శైవ టెర్మినాలజీ అంటుంది దీంట్లో వైష్ణవ టెర్మినాలజీ కొంచెం బలంగా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆ టెర్మినాలజీ అని క్రియేట్ చేస్తారు ఎంతసేపు ఆ టెర్మినాలజీయే మాట్లాడతారు సో శ్రీహరి అంటాడు సో లక్ష్మీదేవి అంటాడు పద్మావతి అలవేలు మంగతాయారు అని ఇలాగా సో జయుడు విజయుడు నిత్య సూర్యులు విశ్వక్షేరుడు అంటూ ఇలాగా అలా ముందుకు వెళ్ళిపోతాడు ఓ పది వేళ్ళు ముందు గడిపోతాడు ఈ దారిలో ఇప్పుడు నేను చెప్పిన దారిలో ఓ పది వేళ్ళు ముందు గడిపోతాడు అప్పుడు వాడితోటి రే ఆత్మదేవుడేరా అంటే వాడు ఏమైపోతాడు వాడు మీకు అర్థమైందండి నా పాయింట్ వాడి వాడికి మతిపై కళ్ళు తిరిగి పడిపోతాడు ఇంత ముందుకు దీన్ని మోసుకొచ్చేసిన తర్వాత ఇప్పుడు నేనే దేవుడు అనే మాట అది ఎలాగది ఒక హ్యాండిల్ చాలా చాలా విడ్డూరంగా ఉంటుంది కానీ అద్వైత వేదాంతంలో ఆ పొరపాటు చేయరు అంచేతనే సేమ్ వే మీకు శంకర సిద్ధాంతంలో కూడా వీళ్ళు టెర్మినాలజీని క్రియేట్ చేసి వీళ్ళు అదే పనిచేస్తారు వేరే టెర్మినాలజీ కూడా మీకు అటువంటి ఇబ్బందినే కలిగిస్తుంది ఎలాగంటే శంకరాచార్యులు కైలాసం వెళ్ళారు కైలాసం వెళ్ళి అక్కడి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని మొగళ్ళు ప్రచారం చేసుకుంటారు ఇదంతా విని దాన్ని దివ్యమైన భవ్యమైన శివలింగం ఇక్కడ కలదు సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళినప్పుడు ఆకొచ్చారు ఆయన కైలాసం వెళ్ళి సౌందర్యలహరి అనే పుస్తకం కూడా కైలాసంలో ఉంటే పట్టుకుంటే మనం హృషికేశ్ వెళ్ళి చాలా అరుదైన పుస్తకం ఒకటి కనబడితే డబ్బులు ఇచ్చి కొనుక్కు పట్టుకొచ్చినట్టుగా ఆయన శంకర కైలాసం వెళ్ళి ఒక అరుదైనటువంటి గ్రంథాన్ని ఒకదాన్ని చూసి అయ్యయ్యో ఈ గ్రంథం భూలోకంలో ఎక్కడా లేకున్నది అని ఆయన గ్రహించేసి వెంటనే ఆ గ్రంథాన్ని ఆయన పట్టుకొస్తున్నారు పట్టుకొస్తుంటే నందీశ్వరుడు అబ్బాయి ఇంతటి అరుదైన గ్రంథాన్ని మీరు మోసుకుపోతున్నాడే ఈ వీడేమో కైలాసం శివుణ్ణి దర్శించడానికి వచ్చాడా లేకపోతే ఇక్కడ ఉన్న పట్టుకోవడానికి వచ్చాడా భూలోకం నుంచి అని ఆయన ఒళ్ళు మండిపోయి వెనకాల తరువుకి వచ్చారు తరువుకొస్తే శంకరులు ఆయనకు అర్థమైపోయింది నందీశ్వరుడు ఎందుకు వస్తున్నాడు అంచేత ఆయన కూడా పరిగెత్తుకుని మళ్లీ భూలోకానికి వచ్చేశారు ఆ రావడంలో ఈ నందీశ్వరుడు ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని నోటితోటి లాగేశారు నందీశ్వరుడు యొక్క లాగేసుకుంటే కూడా గట్టిగా లాగేసి దులుపుకుని ఈయన వచ్చేశారు ఆ రావడంలో అరవై శ్లోకాలు అక్కడ వినిగిపోయాయి నలభై శ్లోకాలు ఇక్కడికి వస్తాయి అని మీరు నవ్వుతున్నారు సరే దీన్ని ఆయన చెప్పి ఎలా చెప్తారంటే మీరు కనుక ఇలా నవ్వారంటే మిమ్మల్ని డిస్మిస్ చేసి పరిస్థితి ఇంత పవిత్రమైన గాథను మేము చెప్తే ఇలా నవ్వుతారా అప్పుడు భక్తులందరూ కూడా అలా కళ్ళ పొడిగి చూస్తూ ఉంటారు యు ఆర్ సపోజ్ టు డూ దాట్ ఆయన హీ ఇస్ నాట్ టెలింగ్ ఎన్ జోక్ He is very serious about it. When you have a shankarala, a shankarala, you can't get a dvaita, you can't get a dvaita. You can't get a dvaita, you can't get a dvaita. Shankarala, shankarala, shankarala. Shantmata-stha panachari, arumata-stha pindjaya shankarala. Arumata-stha pindjaya, ఆయన అద్వైతానికి మూల పురుషుడేమో అని నేను అనుకుంటున్నా ఈ ఆరు మతాలు స్థాపించడం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి వీళ్ళు మీకు ఇది మీకు ఇది అనిపించను కూడా అనిపించకపోవచ్చు నేను ఇలా నేను పిచ్చివాడిని కనుక మేవరెక్కిన కనుక నేను ఇలా మాట్లాడుతుంటే మీరు వింటున్నారు కానీ మీరు ఎప్పుడైనా అద్వైత వేదాంతం చదువుతున్నారు కదా మీకు ఆరు మతాలు స్థాపించడం ఏమిటో అసలు క్వశ్చన్ వచ్చిందా మీకు ఎప్పుడైనా ఆరు మతాలు స్థాపించే అంటే ఏమిటి బుద్ధుడు ఒకే మతం స్థాపించాడు క్రీస్తు ఒకే మతం స్థాపించాడు మా శంకరుడు ఆరు మతాలు స్థాపించారు క్యా బాత్ హై మీరు ఇప్పుడు నవ్వారు ఇంతకాలం మీరు ఏం చేశారు మీద నేను కంప్లైంట్ చేస్తా ఇంతకాలం మీరు తలకాయలు ఊపారా లేదా నేను ఊపలేదు నేను మా నాన్నగారిని అడిగాను ఏంటంటే ఆరు మతాలు స్థాపించాను ఏంటండి నేను అడిగాను ఏదో వేదాంతం బోధించాలి అనుకుంటున్నాను తప్ప అద్మతాలు స్థాపించబా అద్ మతాలు స్థాపించడం అంటే అలాగా అది రాదే దేవుని ఏ రూపంలో ఆరాధించినా నువ్వు ఆత్మస్వరూపుడువే అని దాని ఓహో అలాగా సరే అయితే మరి వీళ్ళు అలా తీసుకోరు లెటరల్గా తీసుకుంటా కాబట్టి ఇది చెప్పానంటే వైష్ణవా చెప్పాను కాబట్టి బ్యాలెన్స్ చేయటం కోసం బ్యాలెన్స్డ్గా ఉండాలి మన థింకింగ్ కాబట్టి చూడండి ఆయన ఏమంటారు జీవానాం బ్రహ్మాభిన్నత్వా జీవుడు బ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు కాబట్టే అసంక్రాంతం అర్థాంతరే జ్ఞానం అజమిష్యతే ఈ జ్ఞానము అర్థాంతరమునందు అంటే జ్ఞానము కాని అంటే జడమునందు అంటే జ జడమే కదండి దృశ్యము జడము అటువంటి దృశ్యము జడము అయిన జగత్తునందు జ్ఞానము సంక్రమించదు సంక్రమించడం అంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయనుకోండి నీళ్లు ప్రవహిస్తున్నాయి అక్కడ మట్టి ఎర్రగా ఉంది ఆ నీళ్లు ఎలా అవుతాయి ఎర్రగా అవుతాయి ఆ మట్టి ఏమవుతుంది ముద్దైపోతుంది తడిసిపోతుంది అంటే నీళ్లు మట్టిలో సంక్రమించాయి మట్టి గుణాన్ని తాము తీర్చుకున్నాయి రెండు పనులయ్యాయి మట్టిలో సంక్రమించి మట్టిని ముద్ద చేసి పెట్టి మట్టిలో ఉండే రంగును తాము తెచ్చుకున్నాయి దీన్ని ఇటు నుంచి అటు సంక్రమణము అటు నుంచి ఇటు సంక్రమణము ఇక్కడ శ్రీకృష్ణ ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారంటే జ్ఞానము విషయములందు సంక్రమించదు విషయములు జ్ఞానమునందు సంక్రమించదు అంటే ఏమిటనమాట కంక్లూషన్ చాలా అమేజింగ్ కంక్లూషన్ ఏటో జ్ఞానము అసంగము అది నిర్ణయం వేదాంతులకు ఆత్మ జ్ఞానస్వరూపము వన్ ఆత్ ఆ జ్ఞానస్వరూపమైన ఆత్మ అసంగము టూ ఇవి చాలా ప్రధానమైన నిర్ణయములు ఒక సంసారీ అయిన జీవుణ్ణి సంసార బంధం నుంచి విముక్తుణ్ణి చేసి బ్రహ్మగా నిలబెట్టగలిగే రెండే రెండు నిర్ణయములు అజం జ్ఞానం అసంక్రాంతి ఆత్మ అసంగము అసంగోహ్యేయం పురుష అన్నది అది బృహదారం ఉపనిషత్తులో చాలా శ్రద్ధతో ప్రతిపాదింపబడే తత్వము కాబట్టి ఈ జ్ఞానము అజము అయిన జ్ఞానము అసంక్రాంతము ఇతర విషయమునందు సంక్రమించేది కాదు అని స్వీకరింపబడుతున్నది ఇష్యతే అంటే స్వీకరింపబడుతున్నది ఓకే అయితే దాన్ని బట్టి మీకేం తెలిసింది ఎస్మా క్రమతే అర్థాంతరే జ్ఞానం ఏ కారణము చేతనైతే జ్ఞానము ఇతర విషయములయందు అంటే జడ ప్రపంచమునందు దృశ్యప్రపంచమునందు సంక్రమించుటలేదు ఆ కారణం చేత తేన కారణేన అసంగం తీర్తిత తత్ అంటే ఆ జ్ఞానము అంటే ఆత్మ చైతన్యము ఆత్మస్వరూపము అసంగము అని కీర్తింపబడినది ఎలాగంటే ఆకాశకల్పమిత్యుక్తం ఆకాశము అసంగము ఎలాగా చూస్తుందండి ఆకాశము సర్వమును తన ఎందు కలిగి ఉంటుంది కానీ దేని సంక్రమించదు దేని చేత సంక్రమించబడదు అది ఆకాశం యొక్క లక్ష్యం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అని ఏముంటాయి కానీ ఆకాశంలో పాకిస్తాన్ ఇండియా అనే డివిజన్ ఉండదు ఇది సముద్రము ఇది భూఖండము అని మనకి భేదాలు కనపడతాయి కానీ సముద్రం మీద ఉన్న ఆకాశానికి భూమి మీద ఉన్న ఆకాశానికి భేదం ఏమైనా ఇది దేవాలయము ఇదేమో కళ్ళు కాంపౌండు అని మనకి భేదాలు కనపడతాయి భూమి మీద కానీ ఎక్కడున్న ఆకాశానికి అక్కడున్న ఆకాశానికి తేడా ఏమీ ఉంది నిర్విశేషంగా ఉంటుంది ఆకాశము జ్ఞానము కూడా అట్టిదివే కాబట్టి ఆకాశము అసంగము ఆకాశ కల్పం ఆకాశము ఎట్లు అసంగమో ఆత్మస్వరూపమైన జ్ఞానము అట్టి అసంగము కాబట్టి మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే తాను జ్ఞానస్వరూపుడు వన్ ఆ జ్ఞానస్వరూపుడైన తాను అసంగుడు అయితే ఇది మనకి ప్రాక్టికల్ ఇది ఆరు ఛైర్ ఫిలాసఫీ కాదు ఆత్మస్వరూపము గురించి అది జ్ఞానము అసంగము అనేదో ఒక స్పెక్యులేటివ్ ఫిలాసఫీ కాదు అంటే ఊహా కల్పనలు చేసుకునేవి కాదు ఇది జీవితానికి సంబంధించిన తత్వము కనుక సంగము సంగము అంటే సంగము ఏమిటంటే సంగము రెండు రకాలు ఒక కామనారూపంగా ఉంటుంది ఒక వస్తువు ఉందనుకోండి ఇది నాకు ఉండాలి అని వీడు కోరుకుంటాడు దాన్ని సంగమం అంటే ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఈ మనిషి నాకు కావాలి అని కోరుకుంటాడు అది కూడా సంగమే ఇప్పుడు కొత్త కారు చూస్తాడు ఈ కాదు లాంటి కారు నాకు ఉండాలి అంటే సంగమం ఓ అమ్మాయిని చూస్తాడు ఈ అమ్మాయిని నాకు నచ్చింది లేకపోతే నేను ప్రేమిస్తున్నాను అంటే సంగమవుతుంది అంటే ఆ సందర్భంలో వాళ్ళు దీన్ని డూ ఎనిథింగ్ ఏ లైక్ నేను ఆ దాని గురించి అంటల్లా నేను ఉంటాను లోకల్లో ఒక మనిషి ఇంకొక మనిషిని పొజెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తాడో దాని పేరే సంగము సంగము సంఘము లేక శక్తి దాన్నే ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అంటారు మన స్వరూపంలో సంఘం లేదు స్వరూపము అసంగము మరి ఈ ప్రారంభం ఏంటండి స్వరూపం అసంగం మరి ఇది ఎలాగంటే బంగారముతో చేసిన నగ కగ్గిపోదు కగ్గిపోవుట అంటే చూసిన ఎప్పుడైనా వెళ్ళలేదా మీరు అంటే రాగి చెంబు ఏమవుతుందండి అది అట్మాస్ఫిరిక్ మాయిశ్చర్తో రియాక్ట్ అయిపోయి దాని చిలుము చిలుము పట్టును అంటారా బంగారముతో చేసిన కగ్గి చిలుము పట్టదు నా నా నగ బంగారము బంగారముతో చేసినది కానీ చిలుము పడుతుంది ఇది ప్రారంభం అండి అలా ఉండకూడదు ఇది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఆత్మస్వరూపము జ్ఞానము నేను ఆత్మస్వరూపుడను కానీ నాకు సంఘము గలదు అంటే ఎక్కడ కుదుర్తుంది జ్ఞానము అసంగము కదా అంటే ఎక్కడో దాల్మే కాలా హాయ్ ఎక్కడో కొంచెం గడబిడ హాయ్ కదా ఏదో తేడా వచ్చింది మీరు ఆత్మస్వరూపుణ్ణి కాకనైనా పోవాలి లేదా నాకు సంఘము తప్పైనా ఉండాలి నేను ఆత్మస్వరూపం అయిన పక్షంలో సంఘము తప్పు ఇప్పుడు దీన్ని ఎలాగ ఈ సమస్యకి పరిష్కారం దీనికి ఒక ఉపాయం చెప్తారు ఎలాగంటే చూడండి మీరేం చేస్తారంటే ఇల్లు వాకిలి తర్వాత సంపద ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ని కలిగి ఉండుట ఏమండి దీ వాటి ఎందు మీకు సంఘము గలదా చూసుకోవాలి ఏమండి ఉంటుంది సంఘం ఉంటుంది ఏమంటే మన మానవులు అన్న తర్వాత ఇబ్బంది సంసారం అనేది ఒకటి కదా ఈ సంఘమును మనం పరిశీలించాలి ఎందువలన నాకు వీటి ఎందు సంఘము గలదు అన్నది పరిశీలించాలి అది ఒక సంఘము అలాగే కొంతమంది మనుషులు ఉంటారు ఈ మనుషుల ఎడల నేను సంఘమును కలిగి ఉన్నానా అని చూసుకోవాలి ఆన్సర్ ఈజ్ ఎస్ సంఘం ఉంటుంది అది మనం పరిశీలించాలి అప్పుడు దాన్ని కూడా మనం పరిశీలించాలి అయితే సంఘము ద్విధము అవకా మాత్రమే కాదు ఇంకొక సంఘము కలదు చాలా నేను ఈ సంఘము అనే టాపిక్ను పట్టుకుని సాగతిస్తున్నాను ఎందుకంటే అది చాలా ప్రధానమైన విషయం కనుక ఇంకొక సంఘం ఏమిటంటే మనము కల్చరల్ అండ్ రిలిజియస్ ఐడియాస్ కొన్నింటినీ మనం తెచ్చుకుంటాం తల్లిదండ్రుల నుంచో లేకపోతే గురువు అని ఒక ఆయన్ని అనుకునే ఆయన నుండో ఏదో కొన్ని ఐడియాస్ తెచ్చుకుంటాం ఏమండి ఆ ఐడియాస్కి మనము గట్టిగా అతుక్కుని ఉంటాం అది కూడా సంఘమే ఇప్పుడు ద్వైతులకు వచ్చిన ప్రారంభం ఏమిటి వాళ్ళు ఆ ద్వైత భావనతోటి గట్టిగా అతుక్కుని ఉంటారు అది సంగమే అంటే మీరు అనొచ్చు అద్వైతులు అతుక్కోరాని అద్వైతులు నిషేధ ప్రధానులు వీడు దేనికి అతుక్కోరు నీ ద్వైతాన్ని కాదండంతో వాడికి సంబంధం తప్ప నీ ద్వైతాన్ని కాదని మరో దాన్ని ప్రతిష్ఠించట వీడికి తాత్పర్యం ఉండదు వీడు దేనిని ప్రతిష్ఠించడం ఆకాశం ఇప్పుడు ఇల్లు పోలగొట్టు ఇంకో ఇల్లు అక్కడ పెడితే ఒక పరిస్థితి వీడు ఇల్లు పోలగొట్టు కూర్చుంటాడు ఆకాశకల్పము అంటాడు వీడు అసలు దేనికే అతుక్కోడు కాబట్టి దేనికి అతుక్కోకపోవడం అద్వైత యొక్క లక్షణం వేరే ద్వైతవాది ఎలా ఉంటాడంటే ఒక భావజాలమునకు అతుక్కుని పోయి ఉంటాడు అల్టిమేట్గా కొంతమంది ఇల్లువాసులు విధులు పెట్టగలుగుతారు భార్యాపిల్లల్ని విధులు పెట్టగలుగుతారు కానీ భావజాలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు అక్కడ అతుక్కుపోతారు సో అది కూడా బంధమే అది కూడా సంఘమే అసలు ఈ సంఘం ఎందుకు వచ్చింది ఆత్మ అసంగమై ఉండగా ఈ సంఘం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే చూడండి సపోజ్ ఆ ప్రాపర్టీ మీకు లేదనుకోండి సపోజ్ ఓ ఇల్లు వాకి ప్రాపర్టీ ఉంది ఓ ఇరవై లక్షల ప్రాపర్టీ ఉంది అది ఉంటే నేను ఆ ప్రాపర్టీ గలవాడము ఎర్ఫోర్ ఐఎమ్ సంబడి అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఆ ప్రాపర్టీ లేదనుకోండి లేకపోతే ఉన్నది ఎవరికో ఇవ్వడం అయిపోయిందనుకోండి లేకపోతే ఎవరో తీసేసుకున్నారనుకోండి ఇప్పుడు నేనేమిటి ఏమీ కాదు నాకు ఈ హైదరాబాదు మహానగరంలో నాకు ఇల్లేదు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలిసిన లోపల హృదయంలో ఒక ఛద్రమూవలే ఉంటుంది వెలికి పెద్ద హోల్ ఉన్నట్టుంటుంది స్కోల్ ఒక హృదయంలో గొయ్య తీసినట్టుగా ఉంటుంది నాకు ఈ హైదరాబాద్లో ఇల్లేదు దేట్ ఫోర్ ఆయన ప్రాపర్టీ లేకపోతే నేనేమిటి ప్రాపర్టీ లేకుండా వాటామై నాకి సపోజ్ వీళ్ళు నా వాళ్ళు నా ఇల్లు వాకిలీ ఉన్నాయి నాకు భార్య పిల్లలు ఉన్నారు కొడుకులు కోడళ్ళు ఉన్నారు మనవులు ఉన్నారు వీళ్ళందరూ నా వాళ్ళు సపోజ్ నాకు ఇల్లు లేదు వాకిలు లేదు భార్య లేదు పిల్లలు లేదు మనవాళ్ళు లేరు కొడుకులు లేరు కోడ్రోళ్ళు లేదు ఎవ్వళ్ళు లేరు నాకు అందరూ నా వారే అది వేరే సంగతి ప్రస్తుతానికి ఎవ్వరూ లేరు అప్పుడు నేను నేనేమిటి ఐ మీ నోబడి ఐఎం నథింగ్ ఆ ఇన్నర్ బ్లాంక్నెస్ ఇవేమీ లేకపోతే నేను ఏదీ కాదు అలాగే బ్యాంక్ అకౌంట్ ఓ బ్యాంక్ అకౌంట్కి ఉండాలి దాంట్లో పదివేలో ఇరవై వేలో సొమ్ము ఉండాలి దానికి గుర్తుగా మన దగ్గర క్రెడిట్ కార్డు ఉండాలి దాన్ని వాడికి ఆ షాప్ వాడికి చూపిస్తే వాడు మర్యాదగా మనల్ని స్వీకరిస్తాడు ఇవన్నీ ఉండాలి ఇంటే ఆంశంబడి ఇవేమీ లేననుకోండి లేవనుకోండి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు క్రెడిట్ కార్డు లేదు జేబులో డబ్బులు కూడా లేవు ఏమీ లేవు చూడండి ఇమీడియట్గా ఆటోకి డబ్బులు లేవు లేకపోతే కాఫీకి డబ్బులు లేవు ఆ డిస్కంఫర్ట్ గురించి నేను మాట్లాడటం అటువంటి ప్రాక్టికల్ డిస్కంఫర్ట్స్ ఏవో ఉంటాయి వాటిని తప్పించుకోవడం కోసం ఒక పది రూపాయలు మీరు జీవిలో పెట్టుకోవాలి అది నేను అంట నాకు ధనము లేదు ఐ డు ఓన్ ఎనీ మనీ అప్పుడు ఏమిటవుతుంది మన హృదయంలో ఒక హోల్ ఉన్నట్టుగా ఉంది ఆ ఎంపీనెస్ అది మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఇది ఎలాగంటే కొబ్బరికాయ ఉంది లోపల బుద్ధు లేదు నీరు లేదు అన్నట్టుగా నేను ఉన్నాను నాకు నా లోపల ఏమీ లేదు నాకు ఏమీ ప్రాపర్టీస్లో ఏమీ లేవు అంటే అర్థం ఏమిటి ఆయన నోబడి నేను ఎందుకు కొరగాని వాడను ఏమీ లేని వాడను ఏమీ కాని వాడను ఇప్పుడు భార్య ఉందంటే నేను భర్తను ఆమె అందంగా ఉందంటే అందమైన భార్యకు భర్తనవుతా ఆయన సామాన్యమైన విషయం కాదు రియల్లీ సపోజ్ నాకు భార్య లేదు అర్థం వాటి దేవుడు అంటే భార్య లేదు ఇప్పుడు నేనేమిటవుతాను ఏమీ కాను ఐ మీ నోబడి ఐ హ్యావ్ నాట్ ఏమి అండ్ ఐఎమ్ నోబడి ఈ ఎంటీనెస్ ఏదైతే ఉందో మనిషి దీనికి భయపడతాడు మనిషి తట్టుకోలేడు ఆ ఎంటీనెస్ ఆ ఎంటీనెస్ ఆలోచన వస్తేనే భయపడిపోతాడు అందుకోసం అమ్మా ఫోన్లే ఐఎం నాట్ నథింగ్ నాకు ఇల్లు బాకిలీ ఉంది ఐమ్ నాట్ నోబడి నాకు భార్యా పిల్లలు ఉన్నారు అని ఇది మనిషి యొక్క ఆలోచన పద్ధతి సపోజ్ మీరు ఈ పరిస్థితిని గుర్తుపట్టి నాలో ఈ విధంగా ఆపరేషన్ ఉన్నది ఈ ప్రాపర్టీసు మనుష్యుల ఎడల సంఘము ఈ విధంగా నా హృదయంలో ఆపరేట్ చేస్తోంది అని మీరు పరిశీలించి గుర్తుపట్టాలి గుర్తుపట్టే క్రమంగా ఆ నోబడి నథింగ్ దాని ఎడల భయము తొలగిపోవాలి ఏమంటే తర్వాత ఏమంటవుతుందంటే ఐ లవ్ టు బీ నో ఐ లవ్ టు బీ నో ఐ లవ్ బీయింగ్ నథింగ్ హ్యావింగ్ నథింగ్ ఐ లవ్ ఇప్పుడు అప్పుడు. ఆర్ అసంగ ఆ స్థితికి చేరుకోవాలి చేరుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పిన మార్గమే ఆ భయము అదిగో ఇందుకోసమే కదా ఈ సంఘము వచ్చింది కాబట్టి భార్యాపిల్లల గురించి చేయాల్సింది ఏం లేదు ఆ భార్యాపిల్లల ఏడల నా ఎందుగల సంఘము గలదు వితౌట్ డెమ్ ఐమ్ ఏ నో బడీ అందువల్లనే కదా ఈ సంఘం వచ్చినది వాళ్ళని చేయాల్సిందేం లేదు వాళ్ళని ప్రేమగానే చూడాలి దెర్ ఇస్ నథింగ్ అబౌట్ కానీ మన హృదయంలో సంఘము భయము వల్లనే కలుగుతున్నది ఆ వెలికి మనం భయపడుతున్నాము అని గుర్తించాలి అప్పుడు ఆ గుర్తించడంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి వాస్తవంగా నేను ఈ జగత్తులోకి వ్యక్తి రూపంగా వచ్చినప్పుడు నేను ఏ ప్రాపర్టీస్ తీసుకొచ్చాను ఏమీ కాలేదు రియల్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ నథింగ్ వెళ్ళిపోయేప్పుడు ఎలా వెళ్ళిపోతాను రియల్లీ స్పీకింగ్ ఐ విల్ నాట్ టేక్ ఎనీథింగ్ రియల్లీ స్పీకింగ్ ఐ హ్యావ్ నథింగ్ నేను ఉందని అనుకోవడం భ్రమ ఏది ఉంది అనుకుంటున్నానో ఏది నాది అనుకుంటున్నానో అది నాది కానే కాదు నాది నాది అనుకున్నది నీది కాదురా అని ఎవడో కవి అనుకుంటే విన్నాను కాబట్టి అది గుర్తుపట్టాలి ఆ విషయం కోయిల్లు వాకిలి పది భూమి చూపించేది నాది ఇది నాది ఇది నాది అంటూ ఉంటే వాడు ఎప్పటికీ కడతే వాడు ఎప్పటికీ కడతే అరడు ఎప్పుడో పట్టుకు తక్క పోతాడు మృత్యు వీడు నాది నాది అనుకుంటున్నదంతా కూషు కాకి చేసి పాలిస్తాడు ఆ మృత్యులేమట కాబట్టి హూష అంటే హూషన్ కానీ ఇది అలా అంటారు కనుక ఆ సత్యాన్ని గుర్తించాలి గుర్తించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన స్వరూపాన్ని నిర్విశేషం చేసేసుకోవాలి స్వరూపాన్ని నిర్విశేషం చేసేసుకోవాలి ఎలాగో చెప్తా చూడండి నేను ఉన్నాను నా డిగ్రీలన్నింటినీ కూడా నా లేవు నాకు ఐఎమ్ రిమూవింగ్ దమ్ స్ట్రిపింగ్ ఆఫ్ స్ట్రిప్ ఆఫ్ అంటే ఏదో తెలిసిన వీడు కోర్టు వేశాడు కోర్టు లోపల షత్ షర్ట్ వేశాడు దానికి టై పెట్టాడు లోపల బనీన్ వేశాడు ఏమండే ఇప్పుడు స్ట్రిప్ ఆఫ్ చేస్తాడు ఎలా స్ట్రిప్ ఆఫ్ చేస్తాడో కోట్ తీసిపారుస్తాడు టై తీసుపారుస్తాడు షర్ట్ తీసుపారేస్తాడు బనీ తీసుపారేస్తాడు ఇంకేం జరిగింది స్ట్రిప్ ఆఫ్ చేసేయటం ఇలాగా టైటిల్స్ నేను బ్రాహ్మణుడను ఇత్యాది నేనేమో పండితుడను సన్యాసిని గృహస్థులను ఈ టైటిల్స్ తీసుకురాయి డిగ్రీస్ నేను పిహెచ్డీని నేను ఎంఏని తీసుకురాను ప్రొఫెషన్స్ ఆమె టీచర్ ఆమె స్కాలర్ ఆమె Uh, I am mean, a God-man. Uh, even the professions, you remove them. All those professions you remove. That's why I don't know. I don't know. I don't know. God's grace. That's why I don't know. I don't know. I don't know. Really. Brahma-vijja is also a place. మీరు చక్కగా వాడుకున్నంత కాలం మీరు వాడుకోండి స్వామీజీ మేము వాడుకోవడం అయిపోయింది ఇంకా దీన్ని మేము వాడుకునేది కూడా లేదని మీరు నాకు మాట చెప్పేస్తే నేను ఆ ఓనర్స్ని పిలిచేసి వాళ్ళకి అప్పచెప్పేస్తాను ఈ మాట ముందుగా వాళ్ళకి చెప్పకండి డోంట్ ఎవరి ఆ రోజు రాకూడదు వచ్చిందంటే మటుకు నేను ఆ ఓనర్స్ని పిలిచి వాళ్ళకి అప్పచెప్పిస్తే రిపేర్స్ చేయించి ముప్పై లక్షలకు నలభై లక్షలకో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు రియల్ డోంట్ ఓన్ ఎనీ ప్రాపర్టీ నాది అనే ప్రాపర్టీ ఉండకూడదు అంటే ఫిజికల్గా చేయాల్సిందే ఉండదు అంత మనస్సులో చిత్త త్యాగ ఏమో సంసార త్యాగ చిత్తంలోనే మీరు త్యాగం చేసేయాలి సంసార అంతకంటే వేరే త్యాగం ఉండదు కాబట్టి నాది ప్రాపర్టీస్ ఏమే ల్యాండ్స్ బంగారము ఇటువంటి ప్రాపర్టీస్ నాకేమీ లేవు తర్వాత సంప్రదాయము ఈ ఈ వర్గానికి చెందిన వాడను ఆ సంప్రదాయానికి చెందిన వాడను ఏమీ లేదు నేనే రామకృష్ణ మిషన్కి పోతాను నన్ను రామకృష్ణ మిషన్ వాళ్ళు మీరు రామకృష్ణ మిషన్ కాదండి నేను ఎన్నివన్నీ ఫ్రీ ల్యాండ్స్ జర్నలిస్ట్ ఉంది ఫ్రీ నేను ఈ వర్గం లేదు ఆ వర్గంలో ఎక్కడికి పెడితే అక్కడికి పోతాను ఎవడు భిక్షకు పెడితే అక్కడికి పోతాను నేను చర్చికి పోతూ ఉంటాను నేను శనగాన్స్కి పోయా మసీదికి కూడా నాకు అభ్యంతరం లేదు వాళ్ళకి అభ్యంతరం ఉంటుందేమో అని శంకతోటి మనం మానేశాను తప్ప నేను శనగాన్స్కి పోయాను చర్చికి పోయాను అన్నిటికీ పోయా హరే కృష్ణ వాళ్ళతో కలిసి డ్యాన్స్ కూడా చేశాను నాకు ఇంకా ఐ డి బిలాంగ్ టు ఎనీ పర్టికులర్ గ్రూప్ నా అద్వైతం నాకు అట్టబెట్టుకుంటా ఎవడైనా విద్యార్థి కావాలంటే అద్వైతం లేకపోతే నేను మాట్లాడిన కూడా మాట్లాడు సైలెంట్ అంతేగాని అద్వైతము వాడిని ఎత్తిన రుద్దే ప్రయత్నం ఏమీ లేనే లేదు కాబట్టి ఐడియాస్కి కూడా దెర్ ఈజ్ నో ఐడెంటిఫికేషన్ అంటే అర్థం ఏమిటో తెలుస్తున్నాండి ఇవన్నీ స్టెప్ ఆఫ్ చేసేస్తే ఇన్వర్డ్లీ వాట్ ఈజ్ లెఫ్ట్ నా ఏమున్నది ఏమీ లేదు ఇన్వర్డ్లీ ఎన్ నార్మల్ సెంటీనెస్ అది యాక్సెప్ట్ చేయాలి ఆ నార్మల్ సెంటీనెస్ని దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు కటుకు చీకట్లో అడవిలో నేను ఒక్కడనే ఉన్నా ఇంక లేదు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి భయపడిపోతాం So, you accept it. అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసు అంటే మీకు ఒక సంగతి తెలుస్తుంది మీరు అసంగులు మీరు దేనికి అటాచ్మెంటు లేదు కొత్తగా డిటాచ్మెంట్ ఏమీ చేయనక్కర్లేదు యూఆర్ అసంగ ఆకాశం దేనికి అటాచ్డ్ కాదు దేన్ని అటాచ్ అయితే డిటాచ్ అయ్యారు నో అటాచ్మెంట్ నో నీడ్ ఆఫ్ డిటాచ్మెంట్ సింప్లీ స్పీకింగ్ సింపుల్గా చెప్పాలంటే ఐ డు నాట్ ప్రొసెస్ ఎనీథింగ్ నేను వస్తువులను నేను నా ఐ డు నాట్ ప్రొసెస్ దేనికి వస్తువులు ఏవి నాది కావు నావి అనదగ్గ వస్తువులు ఏమీ లేవు నా వాళ్ళు అనదగ్గ మనుషులు ఎవళ్ళు లేరు అందరూ నా వాళ్ళే అది వేరే సంగతి ముందు ఇది అసంగం గురించి మాట్లాడుతున్నాం అది సర్వాత్మభావం మాట నా వాళ్ళు అనదగ్గ వాళ్ళు ఎవళ్ళు లేరు నేను ఆయన ఈ అసంగ స్థితిలో ఒక అద్భుతమైన సౌందర్యము గలదు ఒక అద్భుతమైన సౌందర్యము గలదు ఈ అసంగ స్థితిలో ఒక అద్భుతమైన పూర్ణత్వము గలదు రిచ్నెస్ ఒక పూర్ణత్వము గలదు దీంట్లో ఒక అద్భుతమైన ఆశీర్వచనము గలదు దానిని మీరు తెలుసుకోలేరు ఎంతవరకు తెలుసుకోలేరంటే ఆ ఎంటీనెస్ అదట నార్మస్ ఎంటీనెస్ ఉన్నదే దానికి భయపడినంత కాలము ఈ సౌందర్యాన్ని ఈ పూర్ణత్వాన్ని ఈ దివ్యతత్వాన్ని మీరు తెలియలేరు ఆ ఎంటీనెస్కి భయపడడం మానేయాలి మీరు ఆ ఎంటీనెస్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి వాస్తవంలో ఏ సంపదలు లేనివాడు ఏమీ లేనివాడు మాత్రమే ఇవ్వగలుగుతాడు ప్రేమతో ఇవ్వగలుగుతాడు ఎంతో కొంత ఉన్నవాడు భయపడుతూ ఇస్తాడు ఏమీ లేనివాడు అలవోకగా ప్రేమతో ఇవ్వగలుగుతాడు తర్వాత నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నవాళ్ళు ముందు వెనక చూస్తాడు ప్రేమించే ముందు అనేక కండిషన్స్ శాటిస్ఫై అయితేనే ప్రేమిస్తాడు లేకపోతే ప్రేమించలేదు సరే అసెవళ్ళు నా వాళ్ళు లేరు అన్నవాళ్ళు అలవోకగా అందరినీ ప్రేమించగలుగుతారు కాబట్టి అసంగత అనేది ఇది చాలా హయ్యెస్ట్ ఫిలాసఫీ దీనిని కాషస్గా అనుభవానికి తెచ్చుకోవాలి దీనిని వర్ణించడం కూడా కష్టమే నేనెనీవే కొంత ప్రయత్నం చేసి మీకు అసంగత యొక్క తత్వాన్ని చెప్పే ప్రయత్నం చేశాను కాబట్టి అసంగం చేతికం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముదే పూర్ణ